కీర్తన సంఖ్య మూడు వందల ఐదు ఎట్టువలసినాజేయు మేమీ నననేరమయ్యా ఒట్టిన నా మనసు నీ కొప్పనసుమయ్యా అదిగో శ్రీహరి నీ వంపిన ఇంద్రియాలకు చెదరకమేము పంపు సేతుమయ్యా వెదకి ఆశలకెల్లా వెట్టియుచేతుమయ్యా మదిమది నే నీ మాయకు లోనయ్యా దేవ నీ విచ్చిన ఎట్టి దేహపుటూరిలోన చేవమీర కాపురము శేసేమయ్యా ఆవల నీ కర్మముల కప్పనమునత్తుమయ్యా అవటించి కామాదుల కానమీరమయ్యా నిన్ను దలచుట కంటే నీవు చెప్పిన పనులే ఎన్నికజేసినదే ఎక్కుడయ్యా అన్నిటా శ్రీవెంకటేశమలోనున్నాడవు వినపములేల ఇది విడువమయ్యా